లేదు భయము మరి కాదు భవము ఆదియునంత్యము తెలిసిన హరి ఆజ్నే కాన తలపులు కడుగక వడలటుతా కడిగిననేమి వెలుపలి కాంక్షలు ఉడుగక విధులుడిగిననేమి అలరుచు శ్రీహరిదాస్యము ఆతుమ కలిగినయాతడు చలగుచు పనులైనా చేసిన మరియేమి కొంచిన కోపము విడువక భోగము విడిచిననేమి పంచేంద్రియములు ముదియక పై ముదిసినేమి నించిన దైవము నమ్మిన యాతడు ఎంచుక ఏ వర్గంబుల నిట్టుండిననేమి వేగమి లోపల కడువక వెలిగడిగినేమి యోగము తెలియక పలు చదువులు తెలిసిననేమి ఈ గతి శ్రీవెంకటపతి నెరిగి సుఖించేటి యాతడు జాగుల ప్రపంచమందును సతమైనానేమి